సంకీర్తన తొంభై తల్లికి కలుగు ముద్దు దాదికున్నదా చిల్లర ప్రియములేలో చెప్పేముగాక బహు విశ్వకుటుంబివే ప్రాణులెల్ల నీవారు ఇహమిచ్చిరక్షింప నీకిదే పని నిహితపు నీ సొమ్ము నీవు వీక్షింపలేవా బహు విన్నపాలూరకే పై పై చేసీగాక సర్మమిధ బంధుడవు సకల కృత్యాలు నీవి నిర్వహించనన్నిటాను నీకిదే పని ఉర్విపై నీ కార్యములు ఉద్ధరించక మానేవా చర్విత చర్వాణాల వేసరించేముగాక నీవు లోకేశ్వరుడవు నేమెల్లా నీ బంట్లము ఈవలగాచుటకు నీకిదే పని శ్రీవెంకటేశట్ల దయచూడవా దైవమవు నిన్నోరకే తలపంచేగాక